అవునా కదా ఎదగాలి ఓ ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ అని ప్రతిసారి అంటావు కాపుడు అప్పుడు ఏమైంది ఇక ఐదు బీజాక్షరాలలో ఏదో ఒకటి పట్టు ఈ సంస్కార వశాన్ని బట్టి అప్పుడు సదా ఆ బీజాక్షర మంత్ర జపం చేస్తాం అది ఎదిగే పద్ధతి అందుకని ఏం చేయాలి స్తోత్రం నుంచి నామానికి నామన్ నుంచి బీజాక్షర జపానికి అర్థమైందే బీజాక్షర జపాన్ని అప్పుడు ఆలోచిస్తారు నిన్న ఎందులో ప్రవేశపెట్టాలి ఎన్ని మంత్రాలున్నాయి అంటే ఉంటాయి ప్రవేశపెట్టి వాళ్ళు మరి ఊరికే నీ వెనకాల తిప్పుకుంటే సరిపోయిందండి అంటే కరుణామూర్తి కదా సముద్రాలన్నారు అమ్మని చూసి భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో లేదు కదా ఇలా చూడని నేర్చుకోవాలి అంటే రౌద్రస్వరూపిణిగా చూడబోడు సాధించలేదు ప్రణవాణ్ ఓంకారంతో శాస్త్రంధించినట్టుగా బీజాక్షలు కూడా శాస్త్రసంధానం ఉంటుంది అండి అందులో ప్రవేశం ఎవరిని దేనికి వాడుకోవాలో దాని అన్నీ ఒకళ్ళకైనా ఇప్పుడు ఆల్ ఇన్ వన్ అయిపోయింది చె కొట్టం లేదండి బాగు చేయవలసింది పోయి చెడ కొడుతున్నాం వాళ్ళందరినీ క్లాస్ వారీగా పెట్టుకొచ్చుంటా వద్దు ఆయన వస్తారు ఇప్పుడు వచ్చేస్తారు ఇప్పుడు ఆ పాఠం చెప్పడానికి ఆయన వస్తారు వేదిక మీద నుంచి పాఠం చెప్పి వస్తారు టైం అయిపోవచ్చుంది పన్నెండు గంటలకు ఆయన వస్తారు లెవెన్ ఫార్టీ ఏదో రకంగా పూర్ణం చేయాలంటావు నా పని ఏం లేదండి ఇలాంటి వాళ్ళందరినీ పువ్వు చేసి ఆయన కప్పచేపడమే కెండర్ ఘాట్ అనమాట బాలువాడి దు బాగా ఉతికి ఆ ఉతకటంలోనే సమంగా ఉతకటం లేదు ఇదే రాయి సమంగా ఉతికితే అసలు ఇది ఎప్పుడో తల పడిపోయేది ఆ కొబ్బరికాయ పొగలంటే తేలికేనా ఈ కొబ్బరికాయ పొగలే ఉపాయం చెప్పండి అంటే అది చెప్పడం సరైన రాయి వెతు రాళ్ళు చాలా మీరు పగలగొట్టే కర్తవ్యం తీసుకోవాలి కొబ్బరికాయ నాకేం పని చెప్పండి ఎవరి కొబ్బరికాయ వాళ్ళు పగల కొట్టుకోవాలి కానీ ఎవడి వాడే నిర్జించాలా కొబ్బరికాయ అంటే ఏమిటి అహం కదా ఎందుకు కొడుతున్నాం దేవాలయానికి కొబ్బరికాయ అన్ని అహానికి ప్రతీక ఈశ్వరార్పణ భావంతో అహాన్ని ఛేజిస్తున్నాను అయినా నీ కోసం నా అహాన్ని సమర్పిస్తున్నాను నన్ను నేను పోగొట్టుకుంటున్నాను నా అహంకారాన్ని నిర్జిస్తున్నాను అని చెప్పడం కొబ్బరిగా కొట్టడం అంటే మరిప్పుడు అంటే అందుకనే చిన్నపాఠం పెద్దపాఠం అన్ని కలిపి చెప్తా అంటే అట్లాగే ఉంటుంది అదే కదా వచ్చిందా కదా ఇప్పుడు అమ్మగారు బో ఏమండి మేడ్చల్ వారు బాగున్నారా ఒక మాట చెప్పారండి ఆకలి ఉండి తింటున్నారా ఆకలి లేకుండా అవకాశం ఉందిగా తింటున్నారా అని సత్సంగంలో సో ఆకలిని బుద్ధిపరుచుకోవడం ఎట్లా పొద్దున కూడా వారు అదే ప్రశ్న అడిగారు మాకు ఆ తీవ్ర పరితాపం ఎందుకు కలగడం లేదు మాకు ఆ తీవ్ర పరితాపం మీరు అడిగిన ప్రశ్న అదే కదమ్మా కంప్లీట్ గా అసలు ఎలాగంటే ఆర్తి కావాలనుకుంటున్నా తీవ్రమైన ఆర్తి వస్తే ఈ పాటికి ఎప్పుడో తేలిపోయింది ఆర్తి రావటం లేదు ఎందుకు రావటం లేదు అసలు ఇంకో విషయం ఏంటంటే కాదండి మేము ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మాకు ఎంత అవుతుందంటారు ఏదో తెలుసుకోవాలి అలా ఈసారి అసలు డాంస్ వెళ్ళకూడదు అనుకుంటాం చూడగానే వెంటనే అమ్మయ్యాకు మొత్తం లోపల ఉన్నది మొత్తం అలా అదనంటారు ఇంకేముంది మనం మన స్వస్థితికి వచ్చేస్తాం ఇచ్చేస్తుంది సాటిస్ఫై పోతాం అలాగే ఉండు అనుకోలేదు కాదు వెళ్ళి ఆనందం ఉంటుంది మాకు తీవ్ర పరితాపం జలించాలండి అదేగా చెప్పింది నేనండి బాగా నిప్పు మండాలండి ఏం చేయాలి కొట్టు గాలి బాగా అంటే ఇక్కడ గాలి ఏంటని అర్థంగా ఉండలేదండి ప్రాణాయాదు ఎట్ గుర్తా హైతే పుచ్చుకున్నారు గాని ఆ హండటం రావడం లేదు ప్రయోజనం ఏముంది గాలి గాలి బాగా కొడితే బాగా ఆకలిస్తా బాగా ఆకలిస్తే బాగా తింటాం పట్టుకుంటాం ఎట్లా రెండవ పద్ధతి ఉంది వయసు వరుస అన్వయ వ్యతిరేకాలన్నమాట దీన్ని గాలి కొట్టకు అంటే కట్టెలు వే బాగా మంట మండిపోయిన ఏం చేయాలి అది విపరీతం అయిపోద్దు అది విపరీత స్థితిని దాని ఏం చేయాలి మళ్ళీ జీరోకి తేవాలి తేవాలంటే ఏం చేయాలి కొట్టకుండా ఇష్ట ప్రాథమిక సాధనలోనేమో ఎలా ఉండాలి గాలి బాగా కొట్టాలి చూడతా ఎదుగుతావు తొందరగా వస్థితికి వచ్చేస్తావు స్వస్థితికి వచ్చేసినాక ఏం చేయాలి అప్పుడు ఒక్కొక్కటి విరమించాలి అర్థమైందండి ఇట్లా ఎండూ తెలియాలి అటు తెలియాలి ఎటు తెలియాలి ఇట్లాంటి వాటికి ఏం తక్కువ అన్వయం రావడం లేదు నిజ జీవితానికి అన్వయం రావాలండి నేను ఎవరికైనా చెప్పేదాన్ని లేకపోతే కేవలం పుస్తకాల బరువు మాత్రమే నేను ఎత్తి మీద కనపడుతూ ఉంటుంది అర్థమైందండి సానుభవంలో నీకు అనుభవం లేకపోతే వెనక్కి తిరిగి చూస్తే అది ఒకప్పుడు విశాలాక్షి గారు చెప్పినటువంటి లక్షణాలన్నీ మీకు వచ్చే కొంతకాలానికైనా రాక తప్పదు అవిడేమో పాపం ఓపెన్గా మీ అందరి తరఫున బయటపడి చెప్పేస్తున్నారు చాలామంది ఏమో చెప్పడం లేదండి అందరికీ లక్షణాలు ఉంటాయి అందులో ఏం పెద్ద విశేషమైంది మనిషిగా ఉన్నా లేదా మనిషిగా ఉన్నావాదా లేదా మానవ జన్లో ఉన్నావాడు పూర్ణ మానవుడు వాడికి పెడితే అట్టాగా మనం అందరం మనుషులుగా ఎలా ఉన్నావు అండి మనిషి మనిషి అనుకుంటూ ఉన్నావా సహజంగా ఉన్నావా అంతే అదే సహజంగా ఆత్మస్వరూపుడుగా ఉండు అదే నీ స్వస్థితి సహజం అదే నీ స్వస్థితి ఇప్పుడు అసహజంగా నిన్ను భువనేశ్వరిని అన్నానండి నేను ఏమైనా అవుతావా పూర్ణదీక్ష పొందేవు కదా నువ్వే భువనేశ్వరివి నేను ఇక్కడ పీఠమైన ఇప్పుడు నీకే అన్ని అర్చనలు చేయమన్నా ఏమవుతావు అప్పుడు నీ దగ్గర విద్య ఉందా లేదా మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసు భువనేశ్వరి విద్య ఉందని తెలియదు మరి ఆ చూపు ఉంటే తెలుసు ఎవరికి తెలియదు ఆవిడ ఏమిటని నాకు ఒక్కడికే తెలుసు నిజానికి మీరు అందరు ఆవిడని ఆశ్రయించు చక్కగా ఇక్కడ ఏది ఖీగా ఉండదండి ప్రతి ఒక్క ఏదో ఒకటి ఉంటది ఆవిడ చాలా ఉపాసన చేసారండి తెలియదు అనమాట అంటే అందరూ పరిచయం అయ్యేటప్పుడు ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియకపోవడం వల్ల అట్లా పాపం అందరి సరఫున పెద్ద మనిషి కదా చక్క చక్క మాట్లాడేస్తూ అందుకని ఆవిడ అడిగే మాటలు వెనక చాలా పెద్ద విషయం అది సులభంగా తెలియ విషయం కాదు ఎలా అయినా సరే ఎత్తు అవతల ఎట్లా సాధన చేయాలి అది చెప్పమాటాయాలు మాత్రం చేయలేకపోతుంది రావడం లేదు ఏమంట అది అది ఎటు పోతుందో పని చేసుకుంటుంటే తెలియదు అది సంగతి అదికండి ఆవిడ సమస్య ఇప్పుడు ఈ సమస్యకుందా లేదా ఆవిడేదే అదే ఆవిడ చెప్పే ఆవిడ ఒక్కటే సమస్యలు కావు అవి అందరి సమస్యలు ఇక్కడ కూర్చున్న బ్యాచ్ అందరి సమస్యలు ఏమంటలేదు నిద్రపోయే ముందు ఉంటుంది మధ్యలో నిద్రలో ఎటుపోయింది పోయేట కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి మెళకువగా నిద్రపోవాలి రావాలంటే నిద్ర నెట్టా పోవాలో చెప్పాక నేను నెట్టా నిద్రపోతే నువ్వు మెళకువతో నిద్రపోవచ్చు రాత్రి కొంతమంది ట్రై చేశారు చేశారా చేయలేదు అదిగోండి చూసి నిద్రకునే వరకు అలా ఉన్నాం తర్వాత ఎలా ఉన్నాయి ఇంకొక ఆన్ చేసి పెట్టుకోవాలి ఈ మధ్య ఇదో కూడా అవును నీ ఓపిక నువ్వు మామూలుగా పడుకు మొదటిసారి పడుకునేప్పుడు ఎట్లా పడుకుంటావు వెళ్ళకెలా పడుకుంటావు ముందు వెళ్ళకి పడుకుంటారు ఎవరైనా తర్వాత కొద్దిసేపు అయ్యేపడికి రైట్ లెఫ్ట్ అప్పుడు అది పోతుంది వెళ్ళకి పడుకున్నంతసేపు చేతులు గట్టిగా పద్మముద్రలో పట్టుకుని ఉంటే అటు ఇటు పోకుండా ఉంటావు లేకపోతే పడుకోగానే ప్రయత్నం చేయండి బాగా అది ఎక్కువసేపు పద్మ ముద్రలో ఉండేసరికి ఏమవుతుందంటే మన చేతులే మన పొట్టకి భారంగా ఉంటుంది సరైన విషయం చెప్పండి ఎవరన్నా చెప్తారా లేదా ఎన్నివేళందో చెప్పండి చూద్దాం తెలుసా మీకు రహస్యం ప్రాణాయా నిద్రపోయేటప్పుడు ఈ స్థూల శరీరంలో నుంచి నువ్వు ఇట్లా విడిపోతావు నిద్రపోయేటప్పుడు ఏం జరుగుతుంది ఈ సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరం నుంచి తాత్కాలికంగా జరుగుతుంది జరిగిపోయేటప్పటికి నీ బాడీకి డెడ్ వెయిట్ వస్తుంది నీ బాడీకి డెడ్ వెయిట్ వస్తుంది సూక్ష్మ శరీరం ఇందులో కలిసినంత సేపే నీ బరువు నీకు తెలీదు జస్ట్ ఇట తప్పుకోగానే ఇదేమైంది బరు డెడ్ వైట్ నీ చేతిలో నీకు బరువైపోతాయినప్పుడు ఇదికోవాలి ఒకేసారి చెప్తేట ఉంది ఇది ఒకటి అర్థమైందా కాబట్టి దీని బయట నువ్వు వెంటనే ఏం గ్రహించాలి విడిపడింది అరే నేను ఇది కాదుగా అవునా కదా తెలుస్తుంది అవునా కదా పిల్లడిని ఎత్తుకుంటామండి పిల్లాడు మేలుకొని ఉన్నంత సేపు బరువు తక్కువ ఉంటాడు అవునా కదా పిల్లాడు నిద్రపోవడం మొదలెట్టగానే తల్లి గోడ లాగేస్తూ ఉంటుంది వేయాల్సింది పొయ్యడం కుదరదు వాడి అవునా కదా ఇదే మీ అందరికి అనుభవం ఉంది జరిగింది వాడి బరువు ఎట్ట పెరిగింది అమ్మా అంతే మేలుకొని ఉన్నంత సేపు వాడి బరువును వాడు మోస్తున్నాడు నిద్రపోయేటప్పటికేమైంది ఇట్లా విడుదలైందనమాట కొద్దిగా దూరం జరిగేటప్పటికి ఏమైపోయింది ఈ ఇలా పడిపోయేదాని రోజు పడిపోతుంది అండి ఇది దీన్ని నమ్ముకున్నాం వేలుకోగానే వచ్చింతగాదా ఏంటి పడిపోయేదా అని నమ్మేవు ఏమని సత్యమని నిత్యమని అర్థమైందండి మరి దీని లోపల ఉన్నది కదా అసలు అవునా కాదు మరి దాన్ని అన్వేషించామా మరి అన్వేషించాలంటే దానితో అనుసంధానం చేయి మరి అప్పుడేమవుతావు అట్లా మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటాల మరి వెయిట్ లాస్ అవడం అంటే వెయిట్ తగ్గిపోతుంది అంటే డెబ్బై పడుకోకముందు డెబ్బై లేచినగవా సప్తాత నిర్మాణం సరాసరి అట్లా మారిపోదు ఏ జ్ఞానశక్తి ప్రభావం చేత అయితే నువ్వు ఈ శరీరాన్ని వినియోగిస్తున్నావో ఆ జ్ఞానశక్తి దాంట్లో తప్పుకుంది తప్పుకునేటప్పటికేమైపోయింది అది డెడ్ వైట్ అయిపోయింది అంటే మళ్ళీ ఆ జ్ఞానశక్తిని మనం తెచ్చుకుంటూ ఎప్పుడు మేలుకొలుపుతూ ఉండాలి దాన్ని నిద్రపోయేటప్పుడు ఏమంటున్నావు పడిపోయేది అన్కాన్షియస్ అర్థమైందండి మరి నేను ఆ తెలివి వచ్చింది అప్పుడేమయ్యావు సరేలే అది రోజు పోయేది లేదు అది రోజు పోయేది లేని ఉపేక్షాభావం వచ్చేసి అర్థమైంది అది రావడం కోసమే చేయమంటున్నావు అది బలపడతావు అనమాట మెలబేటప్పటికి మెలకువలోకి వచ్చేంత వచ్చింది ఆ సరేలే మళ్ళా వచ్చాను అదే ఇంట్లో వచ్చాము మళ్ళీ అంతే కదా మహా అయితే అంతేనా వేరే ఇంట్లో మేలుకుంటే రాబు అంతకుమ విశేషం లేదు అందులో ఏమి అవునా కదా కానీ మెలకువలో మాత్రం ఏం చేస్తున్నావు నువ్వు ప్రధానం అని తెలుసుకోవరా బాబు అంటే ఎవరికి వాళ్ళు నా ఇల్లే ప్రధానం ఉంటున్నాడు ఇంకేమన్నాడు ఇంత గొప్ప ఇల్లు నిచ్చినటువంటి ఈ ప్రపంచం ఇంకెంత గొప్పదు ఈ రకంగా స్వస్థానంలో నుంచి బయటకు వచ్చేసి విరమించు గెట్ బ్యాక్ విత్ డ్రా స్వస్థితిలో ఉంటాం ఇప్పుడు ఏమైంది ఇబ్బంది ఏమి ఆసక్తి లేకుండా జీవించే విధానాన్ని ఏర్పాటు చేస్తారు అది ఎంత నైపుణ్యంతో ఎంత తొందరగా ఏర్పాటు చేసుకోగలిగితే అంటే ఇప్పుడు మాకు ఆ నిద్ర కూడా ఒక వృత్తి ఒక విషయం అందులో ఆసక్తి ఉంది ఎవరు అలసిపోయారు చైతన్యం కలుపు నువ్వు చైతన్య స్థితిలో ఉన్నావా శరీర స్థితిలో ఉన్నావా మిగిలింది దాని గొడవ నీకెందుకు మిగిలింది దానిపైన అది చేస్తుందమ్మా మిగిలింది దానిపైన అది చేస్త నువ్వు చేయి అది నిద్రపోతే ఇప్పుడు నేను దాని ఎవరు డిస్టర్బ్ చేయమన్నారు పడుకుంటే పడుకోని విశ్రాంతి తీసుకుంటే విశ్రాంతి తీసుకొని తెలిసి ఎప్పుడు తీసుకోవాలో అర్థమైందండి దానికోసం నిద్ర లోలుడు అవ్వడం అవసరం లేదు ఇప్పుడు మనం ఏమయ్యాం అభ్యాసవశ నిద్ర నిద్రాలోడు అయ్యావు విషయలో అర్థమైందండి దాంట్లో కలిసిపోతున్నావు వెళ్ళి అరే దానిపైన జయనివ్వడం లేదని నువ్వు ఏమైంది ఎనిమిది గంటలు పడుకుంటాడు అవునా కదా ఆ ఎనిమిది గంటలు సరిపోదు అంటాడు లేచేమంటాడు ఏంటోనండి వెరీ బ్యాడ్ వాళ్ళని ఎదుర సరిగా బట్టలే మళ్ళా ఇంకో రౌండ్ వేసాడు ఆ రోజు అయితే అండి అప్పుడు ఏమయ్యావు డోసు మీదే ఏమయ్యావుతా దీన్ని మత్తతా నువ్వెలా ఉండాలి అసలు మరి ఎలా ఉంటున్నావు రెండు నీకే తెలుసేండి కబులు చేయట్లేదు అయితే నేనేమని చెప్తున్నా అన్ని మీరే చెప్తున్నారు చేయడం లేదు ఎంత బాగా తెలుసు అంతే తెలియంది ఏం చెప్పడం కానీ మీరు చెయ్యాలి అట్లా జీవించాలి ఆ మత్తలో నుంచి ప్రమత్త అంతా ఈజీగా ఉంది కదా చెప్పుకోవడం వరకు ఈజీగా నాకైతే చాలా ఈజీగా ఉందండి వెరీ ఈజీ డాక్టర్ గారు అంటే ప్రాక్టీస్ చేయకపోతే లాయర్ గారు అంటే ఐఎమ్ డాక్టర్ బట్ ఐ డోంట్ ప్రాక్టీస్ ఐఎమ్ లాయర్ బట్ ఐ డోంట్ ప్రాక్టీస్ అంటే వాటి వల్ల ప్రయోజనం కదా మనం కూడా అదే పని యు నో ఎవరింగ్ బట్ ప్రాక్టీస్ ఇట్ ప్రాక్టీస్ ఇట్ ప్రాపర్లీ అందరు చేయగలరు సమర్థులే ఏం అందులో సందేహం లేదు సమర్థులు కాకపోతే ఎక్కడో మీ ఇంట్లో ప్రశాంతంగా టీవీ చూస్తూ గడిపేవాడు ఎక్కడెందుకు కూర్చునేవాడు అందరికి ఆసక్తి ఉంది శక్తి కూడా ఉంది యు నీట్ టు పుట్టుగెదర్ అంతేనా కాదు అన్ని కలిపి పని చేస్తే నీ అబిలిటీ ఇప్పుడు ఎలా ఉన్నావు విడివిడిగా అనేకంగా అప్పుడు ఆ పుట్టుగెదర్ నెస్ లేదు పాతరసం నేల మీద పారేసేవాడు ఏమవుతుంది మళ్ళీ చేస్తే ఏమైంది వచ్చేటప్పుడు దేంతో సహా వచ్చింది అట్లా దగ్గర చేసినప్పుడు అది ఒక్కటే వచ్చిందా వచ్చేటప్పుడు ఏమైనా ఆ డస్ట్ అంతా పట్టుకొచ్చింది అదేం చేసింది ఏ దేశానికి పోతే ఆ దేశం డస్ట్ అంతా పట్టుకొచ్చే ఇప్పుడు ఏం చేయాలి వాష్ ప్రాపర్లీ పాదరస కింద పడేస్తే మారలేదు పోగు చేస్తే మారలేదు వాష్ చేస్తే మారలేదు పడేయకముందున్న స్థితే ఉంది అవునా కదా సేమ్ లైక్ యూ చైతన్యం స్వస్థితి ఆత్మస్వరూపం రసస్వరూపం రసో వై సహా బ్రహ్మస్వరూపుడువి పడిపోయింది ఏమైంది ప్రమాదం ఏమొచ్చింది ఏమవ్వలా ఏకంగా ఉన్న బ్రహ్మము అనేకంగా అయింది అయితే ఏమైంది ఎక్కడికి వెళితే దాన్ని పట్టుకొచ్చింది అదేం పోలే పోయిన ప్రతి ఏం చేసింది ఎక్కడికి పోతే దాన్ని బోగు బోగు చేసుకొచ్చింది మంటపప్పుడు ఏం చేయాలని వాషిట్ ప్రాపర్